జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రన్మో సాధన శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపలంతం వందే గురు పరంపరా ఓం భద్రంకరుణేష్ణుయామదేవా భద్రం పశ్యే మాక్షిరైరంగైస్తునయింద్రో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వేలాస్తి నష్టాక్షో అరిష్టమే స్వస్తి నో గృహస్తా శాంత విజ్ఞానసునిశ్చిత సన్యాసయోగాతయ శుద్ధసత్వా బ్రహ్మలోకేషు పరాంతకాళే ృ పరిముచ్యం శకూనీనామి వారిచర పదం యథా దృశ్యేతా జ్ఞానవత గతి మహాత్ముడు ఒక వ్యక్తి కాదు ఆ సత్యాన్ని చాలామంది విస్మరిస్తారు అసలు సమస్య వ్యక్తిత్వమే వ్యక్తి ఉండటమే సమస్య వేదాంత విజ్ఞానం ఎట్టిది అంటే వ్యక్తిత్వాన్ని మట్టుబెట్టిది నామరూపాలు లేకుండా చేసేసి వ్యక్తిత్వం అంటే నామరూపాలే కదండీ కాబట్టి అసలు వ్యక్తిత్వం ఉండదు అంచేతనే వేదాంత జ్ఞానము ఆత్మజ్ఞానం ఉంటుందే కానీ ఆత్మజ్ఞాని ఉండదు ఆత్మజ్ఞాని ఉండదు బ్రహ్మ జ్ఞానం ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞాని ఉండదు సపోజ్ ఘటజ్ఞాని ఉంటాడు ఇప్పుడు ఘట ఘటజ్ఞాని ఉన్నాడు అనుకోండి ఘటాన్ని తెలుసుకునేవాడు ఘటం కంటే భిన్నంగా నిలబడి ఉంటాడు ఘట తర్వాత ఘటజ్ఞాని యొక్క బుద్ధిలో ఘటన విషయమవుతూ ఉంటుంది ఘటం కంటే ఘటజ్ఞాని గొప్పవాడుగా ఉంటాడు ఎందుకంటే ఘటాన్ని తెలుసుకునేవాడు ఘటం కంటే గొప్పవాడు కదా కాబట్టి ఆ రకంగా బ్రహ్మజ్ఞానం ఉండడు ఆ రకంగా బ్రహ్మజ్ఞానం ఉన్నట్లయితే వాడు బ్రహ్మ కంటే గొప్పవాడై ఉంటాడు వాడు బ్రహ్మ అవుతాడు ఇది కూర్చుంటుంది కాబట్టి బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది కాబట్టి ఏ జ్ఞానం అసలు వేదాంత విజ్ఞానం ఉంటేనేది మానస జ్ఞానములు బౌద్ధిక జ్ఞానములు ఐంద్రియ జ్ఞానములు అంటే ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి జ్ఞానములు వీటన్నిటి ఎందుకు కూడా జ్ఞాని లేక జ్ఞాత జ్ఞేయము అనే విభాగం ఉంటుంది వేదాంత విజ్ఞానంలో ఆ ఉండదు వస్తువుకి జ్ఞానానికి భేదం ఉండదు ముందు జ్ఞానం ఉంటుంది జ్ఞాని ఉండదు మరి అయితే అసలు ఈ జ్ఞాని అనే మాట ఎక్కడి అసలు ముందు అజ్ఞానం చేతనం వీడు ఒకడు వ్యక్తి ఒకడు నిర్మాణమయ్యాడు దేర్ ఆర్ ఫంక్షన్స్ దేర్ ఇస్ నో పెర్సన్ కన్ను చూస్తోంది కన్ను చూడడానికి person ఎందుకు కళ్ళు తెరిచారు పెర్సన్ ఉన్నా పెర్సన లేకపోయినా చూడటం అనే కార్యక్రమం అయిపోతుంది చెవి వింటూ ఉంది కన్ను కంటే చెవికి బాగా అర్థం అవుతుంది కన్ను కొంచెం గుర్తుపట్టడం కష్టం చెవి దగ్గర ఈజీగా పసిగట్టండి చెవి vinto బయట శబ్దం ఉంది ఇక్కడ చెవి ఉంది ఆ శబ్దం వీడు క్రియేట్ చేసిన శబ్దం ఏం కాదు ఈ శ్రవణ జ్ఞానం కూడా వీడి క్రియేట్ చేసింది కాదు కాబట్టి చెవి ఉంది శబ్ద గ్రహణం అయిపోతుంది నాలుగు ఉన్నది రుచి గ్రహణం అయిపోతుంది వీడు కనుక పర్సన్ కనుక రెస్పాన్సిబుల్ పర్సనే అయినట్లయితే నాలుగు మీద ఏ రుచి కావాలంటే ఆ రావాలి అంతేగాని వీడికి అనిష్టమైన రుచి కావాలి తర్వాత జీవన ప్రవాహం నడుస్తుంది సుఖ దుఃఖములు ఆ ప్రవాహంలో వస్తున్నాయి కానీ వీడి యొక్క ఇచ్చే చేత ఏది తిరగట్లేదు వీడు ఇచ్చే చేత సుఖము రావట్లేదు వీడిచ్చే అలా అనిపిస్తుంది వచ్చినప్పుడు చిన్న చిన్న సుఖాలు చిన్న చిన్న దుఃఖాల దగ్గర అలా అనిపిస్తుంది సో కాఫీ తాగినప్పుడు సుఖం వచ్చిందనుకోండి ఇది నా ప్రజ్ఞ మూలంగా సుఖం వచ్చింది అనుకుంటాడు అది కరెక్ట్ కాదు అది కాబట్టి సుఖ దుఃఖముల యొక్క ప్రాప్తికి భోగానికి అనుభవానికి పెరసనక్కర్లేదు ఇంద్రియ ఇంద్రియ వ్యాపారములు వెటికీ పెర్సనక్కర్లేదు మనస్సు యొక్క వ్యాపారానికి కూడా పెర్సనక్కర్లేదు బుద్ధి యొక్క వ్యాపారానికి పెర్సనక్కర్లేదు అసలు బుద్ధి చక్కగా పనిచేసే సందర్భంలో పెర్సన్ ఉండదు బుద్ధి వంకర డెంకర సరిగ్గా పనిచేసే సందర్భంలోనే పెర్సన్లు ఉంటాడు ఒక క్రియేటివ్గా బుద్ధి పనిచేసిన సందర్భంలో విల్ వినో పెర్సన్ కాబట్టి ఈ పెర్సన్ అన్నది ఇదొక అజ్ఞానం ఇది ఒక మిథ్య కల్పితమైనటువంటి వ్యక్తిత్వం కాబట్టి అది అజ్ఞానం వల్లనే పుట్టింది అజ్ఞానమునందే నిలిచి ఉంటుంది అజ్ఞానంలోనే కొనసాగుతుంది జ్ఞానం పుట్టిన వెంటనే పెర్సన్ అనేవాడు జ్ఞానం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్నే నామరూపాలు వ్యక్తిత్వమే లేకుండా చేసే జ్ఞానం ది ఇది ది పారాడాక్సీజ్ ద ఇండివిజువల్ కమ్స్ విత్ దిస్ నాలెడ్జ్ విజ్ ఎలిమినేట్స్ ది ఇండివిజువల్ దట్ ఈస్ ది ప్యారడాస్ మానవుడు ఏమనుకుంటాడంటే ఈ సమస్యలన్నీ తన చుట్టూ ఉండే సుఖ దుఃఖాలన్నీ కూడా బాహ్యము బాహ్య కారణముల చేత నిర్మాణమై ఉంటాయి అని అనుకుంటాడు దిస్ ఈజ్ ది లా ఆఫ్ కాజేషన్ అని మనిషిని బంధించిది ఈ లా ఆఫ్ కాజేషన్ అని వీడు ఎంతసేపు నాకు ఈ దీనివల్ల దీనివల్ల నాకు ఈ కష్టం వచ్చిందనుకుంటాడు అసలు వీడు ఒక్క మౌలికమైన సత్యాన్ని గుర్తించదు భగవాన్మణ మహర్షి అంటూ ఉండేవారు నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏ కష్టమైనా ఉందా ఏ సంసారం లేదు ఏ కష్టం లేదు నిద్ర లేచిన వెంటనే అన్ని కష్టాలు అన్ని సంసారాలు వచ్చేసాయి వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇటు నిద్ర లేనిదానికి నిద్ర ఉండదానికి డిఫరెన్స్ ఏమిటి మౌలికమైన డిఫరెన్స్ ఏమిటి అంటే నిద్రలో అహం లేదు అహంకారం లేదు తెలివి రాగానే అహంకారం వచ్చింది అది మౌలికమైన డిఫరెన్స్ అది వీడి అది గుర్తిస్తాడు అండి అది గుర్తిస్తే వాడు జిజ్ఞాసు మోక్షాన్ని పొందుతాడు వీడు వాడు అలా ఆలోచించడం కూడా ఆలోచించ నేను నిద్రపోయినప్పుడు ఎవడో అవమానం చేశాడు వీడు బాధపడి బాధపడి బాధపడి తిట్టి తిట్టి తిట్టి పదింటి రోజు పదింటికి పడుకునేవాడు వాడి అవమానం మనస్సును దొలి చేసిన కారణంగా పన్నెండింటి దాకా దొలి దొలి దొలి పదింటికి పడుకుని నిద్రపోయాడు ఏమండే పొద్దున్న మళ్ళీ ఏడింటికి నిద్రలేచాడు మళ్ళీ అవమానం గుర్తుకొచ్చి దుఃఖేస్తున్నాడు ఈ మధ్యలో దుఃఖం లేదుగా వై వీడి మధ్యలో దుఃఖం లేదు కదా అంటే వీడు అనుకుంటాడంటే దాని గురించి ఆలోచించడు దుఃఖం వచ్చినప్పుడు వాడు చేసిన అవమానం వచ్చింది అనుకుంటాడు అదే మీకు వాడు చేసిన అవమానం అనేది ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇట్ మస్ట్ హ్యావ్ కాస్ టు యూ సఫరింగ్ ఇన్ దిస్ స్లీప్ ఆల్సో వై ఎందుకంటే స్లీప్లో అహం లేదు అహంకారం లేదు తెలివిచ్చినటువంటినే అహంకారం ఉంది కాబట్టి ఈ అవమానాన్ని రికగ్నైజ్ చేసి దిస్ ఈజ్ సంథింగ్ టు బీ బికమ్ టు బీ సారో సారోఫుల్ అబౌట్ అని అనే భావన కలిగిన అహంకారం ఉన్నప్పుడే వీడికి దుఃఖం కలిగిస్తుంది కాబట్టి సకల దుఃఖములకు మూలము ఈగో ఈగోను అసలు ఇగో అనేది దుఃఖ సుఖ దుఃఖాలను అనుభవించడానికి పుట్టింది అభిమానము అంటారు అభిమానం అనేది ఇప్పుడు దేహానికి సుఖ దుఃఖాలు లేవు జడం ఆత్మకు సుఖ దుఃఖాలు లేవు సర్వము కనుక ఈ మధ్యలో ఈ దేహానికి ఈ ఆత్మకి మధ్యలో ఈగో అనేది ఒకటి పుట్టి అజ్ఞానము చేత కల్పించబడి అదే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది దానే అహంకారోపాధి అని అంటారు ఆత్మ చైతన్యం అహంకారమునందు ప్రతిఫలించి ఆ అహంకారము అదొక ఇండివిజువల్ ఎంటిటీగా పరిగే చలామణి అవుతూ ఉంటుంది ఈ చలామణి అయినందులో ఉరిగిందేమిటి అంటే సుఖము దుఃఖము ప్రవాహంగా అనుభవిస్తూ సంసారాన్ని అనుభవిస్తూ ఉండడం కాబట్టి ఈ ఇండివిజువల్ పెర్సన్ పెర్సన్ ఈజ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ ఎంటిటీ ఇట్ ఈజ్ నాట్ రియల్ సబ్జెక్ట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆబ్జెక్ట్ ఓన్లీ బట్ ఇట్ పెరేడ్స్ లైక్ ఎ సబ్జెక్ట్ ఇవన్నీ నేను మామూలుగా స్టాండర్డ్గా చెప్పే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎప్పుడు చెప్పినా ఈ ఆర్గ్యుమెంట్ కొంచెం ఇటు తిప్పటి తిప్పి ఇది చెప్తూ ఉంటాను ఈ ఆర్గ్యుమెంట్ చాలా చాలా లోతైన ఆర్గ్యుమెంట్ ఇది కేవలము ఉపనిషత్తు విచారంలో మీకు బయటపడిదే కానీ మామూలు లోకల్ వ్యవహారంలో ఈ ఆర్గ్యుమెంట్ అసలు ఈ ఆర్గ్యుమెంట్ దండాతులకు రాదు భగవాన్ రమణ బాగా చెప్తూ ఉండే కదా ఉంది ఇది చెప్తూ అలాగే ఇతర మహాత్ములు కూడా దీన్నే చెప్తూ ఉంటాను కాబట్టి నేను ఒక వ్యక్తిని అనే ఒక వ్యక్తిత్వము కలవాడు అజ్ఞాని దెర్ ఈజ్ నో పర్సన్ దెర్ ఈజ్ ఓన్లీ ఎ యూనివర్సల్ పవర్ అండ్ దెర్ ఈజ్ బాడీ ఇది చిత్రం ఏంటంటే దిస్ బాడీ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ది పర్సన్ అండ్ దిస్ బాడీ ఈజ్ నాట్ రన్ బై ది పర్సన్ ది బాడీ ఈజ్ క్రియేటెడ్ బై ద హయ్యర్ పవర్ and the body is run by higher power, then where is this person? What is his role? It is just a phantom. ఒక మిథ్య నేడా ఇట్స్ ఎ షాడో ఇట్స్ నాట్ రియల్ కనుక ఆ సత్యాన్ని గుర్తించిన వాడు జ్ఞాని కాబట్టి ఒకసారి ఆత్మ జ్ఞానాన్ని పొందేయడం అంటే పెర్సనో ఉండకుండా పోతాడు ఇంకా ఆ తర్వాత బయాగ్రఫీ ఏమిటండి వాళ్ళు బయోగ్రఫీ విల్ హ్యావ్ ఎల్ వినో కాబట్టి శకునీనా మివాకాశం పెర్సన్ ఉండడు పెర్సన్ ఉంటే ఆ పెర్సన్స్ యొక్క మార్క్స్ ఉంటాయి పెర్సన్ ఉంటే పెర్సన్స్ యొక్క మార్క్స్ తప్పనిసరిగా ఉంటాయి ఇట్ ఈజ్ హ్యూజ్ హ్యూజ్ గ్రోత్ ఏజెన్స్ సామాన్యమైన గ్రోత్ కాదు చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా అహంకారోపాధి దగ్గర బ్రే బ్రేక్ పడిపోతున్నారు అక్కడ ఫిట్ అయిపోతారు ఫిక్స్ అయిపోతారు అక్కడ అక్కడ ఫిక్స్ అయిపోయి ఏదో రకంగా ఆ పెర్సన్ ని బలం చేసే ప్రయత్నం చేస్తాడు ఎవడైనా ఎక్కడైనా సరే ఆ పెర్సన్ని అంటే ఆగో ఈగోని అహంకారాన్ని కొంచెమైనా పుష్టి చేసి ప్రయత్నం చేస్తున్నాడు అంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడు అన అంత సింపుల్ సో క్లియర్ ఇండికేషన్ కాబట్టి పెద్ద పెద్ద మహాత్ములు కూడా ద సోకాల్డ్ బిగ్ బిగ్ మహాత్మాస్ ఇఫ్ యూ లుక్ అట్ ది మహాత్మా అంటే జడ్జి చేయమని నా అభిప్రాయం కాదు తత్వం తెలుసుకోవడం కోసం చెప్తున్నా యూ లుక్ అట్ ది మహాత్మా ఆర్ యూ ఆర్ యూ డీలింగ్ విత్ ఎ పెర్సన్ ఆర్ ఈస్ దేర్ ఎ పెర్సన్ పెర్సన్ అంటే తప్పనిసరిగా కొన్ని మార్క్స్ ఉంటాయి కొంత ఎజెండా ఉంటుంది స్పాంటేనిటీ ఉండదు ఒక్క పిసరి క్రాఫ్టింగ్ కంట్రైవింగ్ తప్పనిసరి ఉంటుంది ఆ పెర్సన్ లక్షణం అది స్పాంటేనిటీ ఉండదు సో అటువంటి పర్సన్ మీకు కనపడినట్లయితే దట్ ఈజ్ అజ్ఞానం కాబట్టి చాలా కఠినమైన విషయం ఆ అహంకారోపాధిని అధిగమించడం అంటే కానీ ఎవడైతే వాడు హీజ్ ఆల్ హీ ఈజ్ నాట్ ఎన్ వన్ ఇండివిజువల్ హీజ్ ఎవ్రీథింగ్ హీజ్ ఆల్ ఇండివిజువల్స్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఇన్ హిమ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ హిమ్ నాట్ ఏ పర్టికులర్ మార్క్స్ ఏవో మార్క్స్ ఇవి ఆయనవి నో ఎంటైర్ యూనివర్సిటీ సో ఆ రకంగా ఇప్పుడు ఎవరైనా మహాత్ములు ఉన్నారనుకోండి మేము ఈ సంప్రదాయానికి చెందిన వాళ్ళము అని చెప్పారనుకోండి తప్పులేదు ఇట్ ఇస్ ఏదో ఒక సంప్రదాయం ఒక పరంపర దానికి సంబంధించి ఉండటం అదే అలాగా ఆ ఈశ్వరుని యొక్క సంకల్పం చేత జరిగింది నేను ఈ సంప్రదాయానికి చెందిన వాడను కాబట్టి మరో సంప్రదాయాన్ని నాకు పనికిరాదు అది సరైనది కాదు అది తప్పు మేము దానికంటే గొప్పవాళ్ళము అని అన్నాడు అనుకోండి రెడీజే పర్సన్ యూ హ్యావ్ ఏ పర్సన్ అండ్ దర్సన్ హీజ్ నాట్ ఏ జ్ఞానిక్ నేను ఒకసారి రామకృష్ణ విషయంలో క్లాసెస్ చెప్పాను ఒక ఆయన అడిగారు నన్ను ఏమన్నా మీరు రామకృష్ణ విషయం సన్యాసికి అధికారు రామకృష్ణ విషయంలో వాటిని మీరు చెప్తున్నారు అడిగారు అడిగితే ఏదో ప్రార్థంలో ఉందని చెప్పి చెప్తున్నాను చెప్పాను సో దట్ ఈస్ హౌస్ ఆ పర్సన్ అనేది సో ఆయన అడిగినాయని ఎవరో ఆయన ఆయన ఇప్పుడు అజ్ఞానం చెప్పేసి వేరే చెప్పడం అనవసరం బట్ ఒకవేళ అదే ప్రశ్న ఆ విధంగానే ఒక మహాత్ముడు అడిగాను నేను అన్నారు బస్ he is stuck. And not only he is stuck, he just did not get the point. That's why we are going to get the point. So, that's why we don't have to talk about something that we don't have to talk about. We don't have to talk about it. But it's an exclusive feeling that is the characteristic of a person. A person is not a Ajnana Mahatma. That's why Mahatma is like Sarvatma's way is వారి జీవితంలో మీకు దు విలక్షణమే కనపడుతుంది శకుని ఈనాం ఇవాకాశ ఏమి మార్క్స్ మెదలవుతుంది మనిషి హీ ట్రైస్ టు లీవ్ సమ్ మార్క్స్ హియర్ సంతానము కలగాలనే అభిప్రాయం కూడా అక్కడి నుంచే వస్తుంది నేను వెళ్ళిపోయినా నా తర్వాత ఉండాలి తర్వాత తను ఏదో దానమో ఏదో చేసి ఆ శిలా శాసనం శిలా ఫలకం మీద పేరు కూడా వెళ్ళిపోతాడు శిలా పలకం మీద రాసుకోవటం ఎందుకు పోయినా దారం రాసినప్పుడు ఒక కాగిత మొక్కు మీద రాసుకోవచ్చు కదా అంటే కాగిత మొక్కు కొద్ది రోజుల్లో పోతుంది వీరు ఉండగానే పోతుంది శిలా శాసనం అయితే నాలుగు కాలాలు పోతుంది సో నేను వెళ్ళిపోయినా నా పేరు ఉండాలి నేను ఈ లోకం నుంచి నేను నిష్క్రమించినా నేనుండాలి అంటే లోకం వేరు తాను వేరు ఆ లోకంలో తన మార్క్ ఉండాలి అది అజ్ఞానం యొక్క లక్షణం శికుమీనామివాకాశే జలే వారి జరస్సుచ పదం యథాన ఆ మార్క్ కనపడదు త్ఞానవతా గతి జ్ఞాన ఆత్మజ్ఞాన యొక్క జీవనశైలి కూడా అవిధంగానే ఉంటుంది అనద్వ్వగా అధ్వసు పారయవతిస్మృతిభ్యేశపరిచ్ఛిన్నా హి గతి సంసారవిషయై ఈ పైది శృతి స్మృతి ఈ అనధ్వగా అధ్వసు పారయష్ణవ అన్నది శృతి ఓ మంత్రం అది సో ఈ మహాత్ములు మార్గమును దాటివేసినారు అధ్వసు పారయిష్ణవ భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞానమార్గం సాధనా మార్గం అని అంటూ కదండి మార్గం అనే పదాన్ని సో ఈ మార్గంలో మీరు ప్రవేశించారనుకోండి లక్ష్యాన్ని చేరుకున్నారు అర్థం అధ్వసు పారయిష్ణవ అంటే ఇప్పుడు దా ఇంకా ఎక్కడ ఉన్నాడండి ఆయనంటే ఇంకా దారిలో ఉన్నాడంటే అర్థమేంటి ఇంకా దారిని అతిక్రమించలేదు ఎక్కడో పడున్నాడు ఆ రోడ్డు మీద ఎక్కడో ఉన్నాడు ఈ సిస్టిల్ క్రాసింగ్ ఏది ఇప్పుడు ఎక్కడున్నాడంటే దారిని పూర్తిగా అతిక్రమించేసినాడు అంటే లక్ష్యాన్ని చేరుకున్నాడు అని సో దారిని అతిక్రమించేసినారు అంటే లక్ష్యాన్ని చేరేసారు అనధ్వగాహ కానీ ఏనాడు మార్గంలో అడుగు పెట్టలేదు అనే ఒక ప్యారాడాక్స్ సో రోడ్డు మీద కాలు పెట్టకుండగానే రోడ్డునంతా దాటివేసినారు అంటే ఇది ఇది ఒక ప్యారాడాక్స్ ఇది అనధ్వగాహ అధ్వ లేదు కానీ అధ్వసు పారజ అని చెప్పారు మరి ఈ ఇప్పుడు బ్రహ్మ వస్తువు లేకపోతే పొందదగిన వస్తువు మోక్షము వైకుంఠంలో ఉందనుకోండి వీడి ఇంటి ఇక్కడ కూర్చుని ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఆ మోక్షాన్ని వీడు పొందాడు అంటే సో మరి బయట కాలు పెట్టకుండా వైకుంఠానికి వెళ్ళాలెళ్తాడు హీ హ్యాస్ టు మేక్ ఏ జర్నీ సో అది ఇంకేదో కథలు చెప్పడానికి దానికి బాగుంటుంది తప్పిస్తే అది పద్ధతి అధికారం ఓ కథ ఒకటి ఉంది తుకారాము విమానం వచ్చింది విమానం వస్తే తుకారాం విమానం వైకుంఠానికి వెళ్ళి విమానం విమానం ఎక్కేస్తో భార్యను కూడా రమ్మంటాడు నాతో పాటు నువ్వు కూడా వైకుంఠం తీసుకుపోతాను అంటే ఆవిడ గిన్నెలు తోగుంటావు ఆవిడ ఉంటుంది ఇగో ఈ గిన్నెలు నాలుగో ఐదో గిన్నెలు మిగులు ఉన్నాయి వీటిని తోనేసుకుని వచ్చేస్తాను ఒక్క ఆడండి అంటుంది అంటే తుకారాం అంటాడు వెళ్ళిదా గిన్నెలకు కంగారు లేదు బయలుదేరి విమానం ఆగది టైం ప్రకారం ఆడిపోతుంది సో గేటు క్లోజ్ చేస్తే ఇంక తర్వాత ఒకసారి గేటు క్లోజ్ చేస్తే తర్వాత ఇవి ఈ మధ్యన టెర్రరిస్ట్ అటాక్స్ అవి అయిన తర్వాత ఈ రూల్స్ అన్నీ బాగా ఫెడరల్ ఇండియాలో పరిస్థితి ఏమో నాకు తెలియదు ఇక్కడ మళ్ళీ ఎంపీ గారు వచ్చారంటే తెలియదుగా తెలుస్తారు వీళ్ళని నమ్మడానికి కానీ అమెరికాలో ఉన్నట్టు వన్స్ గేట్ క్లోజ్ ఎవరు ఒకసారి నాకు అయింది షికాగో ఎయిర్పోర్ట్లో న్యూయార్క్ రావడానికి నాకు టికెట్ ఉంది బోటింగ్ కార్డు కూడా ఉంది ఆ ఫ్లైట్కి అయితే దాని కనెక్టింగ్ ఫ్లైట్ డిలే అవ్వడం చేత నేను పరుగు వెళ్ళాను వెళ్ళి ఐ హ్యావ్ బోటింగ్ కార్డు The gate opened there. Yes, please come. We are waiting for you. But then he suddenly looked into the, through the window. Bless Lord, I hope it's in the gate. Gate is being closed. I asked him, stop the gate, uh, stop the door being closed. No, no, I cannot stop it. In the club you close open. Now what shall I do? You lost the flag. I did not lose it. It is there. No, you lost it. No, no, you are requesting him. Just, I, I will slip in. What is the big deal? It is all open. <laughs> Everything is there. No, gate is closed. No, you request him to open it. No, it is ignis to the federal law. Federal regulation, not law. So, federal regulations state that once the gate is closed, it cannot be reopened. Over. Over. How do you say that? How do you say that? How do you say that? ట్యాక్సీ చేసుకుని నా ముందే వెళ్ళిపోయింది నేను అనుకున్న ఐఏఎ కొంచెం సంత ఇస్తే నేను దూరేసి ఉండి వాళ్ళు నోవే నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చింది సో దీ పాయింట్ ఈజ్ టైం రమ్మంటాడు ఆయన అంటే ఈ నాలుగు గిన్నెలు తోపున వచ్చేస్తున్నాను ఆ విమానం వెళ్ళిపోతుంది ఉండిపోతుంది ఈ కథ ఈ కథ వల్ల తేలి తేలింది ఏమిటనే చర్చ ఈ కథ గురించి కథ ఇట్స్ అ స్టోరీ ఇంది ఫస్ట్ ప్లేస్ బట్ వాట్ ఈజ్ ది మెసేజ్ ఆఫ్ దట్ స్టోరీ మెసేజ్ ఆఫ్ దట్ స్టోరీ అంటే ఒక మహాత్ముడు అన్నారు మెసేజ్ సంసారము అంటే గిన్నెలు తోవపోవడం మొదలైనటువంటి సంసారము ముందు ఆసక్తి ఉన్నట్లయితే మోక్షం చే జారిపోతుంది అది మెసేజ్ చెప్తారు నన్ను అడిగారు మహాత్మాకి మీ మెసేజ్ వెళ్తారు మీ అభిప్రాయం ఏంటి నేను దాన్ని నా అభిప్రాయం అది కాదండి మై రీడింగ్ ఆఫ్ దట్ స్టోరీ ఈజ్ నాట్ బ్యాడ్ దెన్ ఓకే వాట్ ఈజ్ యువర్ రీడింగ్ ఎందుకంటే అది ఆబ్వియస్ రీడింగ్ అదే కదండి ఇంతకంటే మహాభాగ్యం నాకు అతను చెప్పి దీని నుంచి నీటి పాఠం ఏమిటంటే ఏం చెప్తారు ఇంక నేను చెప్పిందే చెప్తాను నాకు అది ఐ డోంట్ లుక్ అట్ ఇట్ దట్ లైక్ ఓకే సో హౌ యూసే అబౌట్ ఇట్ అంటే నేను అన్నాను చూడండి అనద్వగాధ్వసు పాల విష్ణవ తుకారాం యొక్క సాహిత్యం నేను చూశాను ఆయన అభంగులో అవి చూశాను ఈజ్ ఎ జ్ఞాని పక్క జ్ఞాని ఇంకా మళ్ళీ దాంట్లో నయా పైసా సందేహం కూడా లేదు ఆత్మజ్ఞానం సర్వాత్మ భావంలో ఉంది కూడా కాబట్టి ఆయన ఈ విమానం రావడం అదేదో టైం అయిపోయిందన్నాం వైకుంఠానికి వెళ్ళడం ఆల్ దట్ ఈస్ స్టోరీ ఓన్లీ ఇట్ ఆల్ జూరి గాడ్ ఇట్ ఇస్ అ స్టోరీ దేని తుకారాం యొక్క మోక్షానికి దానికి సంబంధమైన తుకారాం జీవన్ముక్తుడే అయిపోయింది దెన్ వాట్ అబౌట్ ది వైఫ్ మన గత కొన్ని వందల సంవత్సరాల్లో మన ఈ మన హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఒక పెద్ద వికృతి ఏమిటంటే స్త్రీని కేవలం గిన్నెలతో ఉండడానికినూ వంట ఉండడానికి చీపురు ఇల్లు అలకడానికి చీపులతో క్లీన్ చేయడానికి స్త్రీని పరిమితం చేసేసి ఆ రకమైన ఒక వికృతమైన కల్చర్ని వీళ్ళు డెవలప్ చేశారు దాని నుంచి వచ్చిన కథ ఇది అని చెప్పాను రిఫ్లెక్ట్స్ వెరీ పూర్లీ అండ్ ఏ వెరీ బ్యాడ్ డెవలప్మెంట్ ఆఫ్ కల్చర్ వేర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ డిక్లేర్డ్ అన్ఫిట్ ఫర్ నాలెడ్జ్ స్త్రీలకు జ్ఞానం పనికిరాదు అని వీళ్ళే డిక్లేర్ చేసేసారు అయితే ఉపనిషత్తులు తీసి చూస్తే గాలిజీ మైత్రేయీ బోళ్ళని మనకి స్త్రీలు కనపడతారు అన్నో నో అదంతా అసలు దాని గురించి అది వీళ్ళు తీసి చూస్తేగా ఉపనిషత్తులు ఉపనిషత్తులు తీసి చూస్తే తెలుస్తుంది ఉపనిషత్తులు తీసి చూసిన వాడు బ్రహ్మ గృహదారం అంత పెద్ద పని అదేం సామాన్యమైన పని అంత లోతుగా ఎక్కడ వెళ్ళారు బృహదారంగాను చదివితే అక్కడ గారికి ఏమిటో మైత్రి ఏమిటో తెలుస్తుంది వీళ్ళు చదివితే కదా కాబట్టి స్త్రీ అంటే షీఈ్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం వస్తే తుకారానికి రావాలి కానీ భార్యకి రావడానికి లేదు సో దెన్ వర్ షీ హెస్టు వంటింటికి బంధించేసి అలాగే ఒక కల్చర్ని డెవలప్ అయింది గత ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల్లో ఆ కల్చర్ నుంచి వచ్చిన స్టోరీ తప్పిస్తే ఇది ఇట్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ వెరీ పూర్లీ అనే అనే డిస్ట్రాక్షన్ ఆఫ్ ది కల్చర్ వేదర్ ల్యాండ్ మోక్ష మోక్షానికి ఈ సంబంధం ఏం లేదని నేను చెప్పాను సరే ఒక మీరు వినుంటుంది ఈ కథ నేను అనుకున్నా మీకు ఆ విషయం చెప్పాలని కనుక అనర్ధ అధ్వసు పారయష్ణవ ఇక్కడ మార్గం ఏమీ లేదు ఇట్స్ జర్నీ ఫ్రమ్ వన్ సెల్ఫ్ to something else called. It's a journey from one's self to one's self. It's a journey from the love of the self to self-love. From the small self to the universal self. So, small self is, is the sprout of the universal self. Atma, atmaninci put in it unto ka hankuramo i jiva, jiva bhava. కాబట్టి ఈ అంకురము తిరిగి తన యొక్క స్పోర్ట్స్లో విలీనం అయిపోతా దేర్ ఇస్ నో జర్నీ ఇన్వాల్వ్డ్ అయింది అని ఈ విధంగా శృతులు స్మృతులు కూడా ఈ మోక్షము అనేది దేశ సంబంధము లేని అంటే ప్రయాణంతో సంబంధం లేని ఒక విడ్డూరమైనటువంటి ప్రయాణము ఒక అడుగు కూడా ముందుకు వెయ్యక్కర్లేని ప్రయాణము అని చెప్తున్నాయి ఒకవేళ ఏ కాలంలోనైనా ఏ సందర్భంలోనైనా మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఆ జీవుడు ఎక్కడికో ఓ చోటకు వెళ్ళాడు అని కనుక చెప్పినట్లయితే ఆ వెళ్ళడము ఆ పొందిన లోకము అదంతా కూడా సంసారం లోపలదే అవుతుంది కానీ సంసారాన్ని అధిగమించి మోక్షం పొందాడని మాత్రం చెప్పడానికి వీలు లేదు సో దేశ పరిచ్ఛిన్నా సంసార విషయ ఆయన జనరల్ స్టేట్మెంట్ చెప్పేశారు మీరు దాన్ని స్వర్గా స్వర్గం అంటే దేశపరిచ్ఛిన్నా గతి దేశంలో దేశం అంటే స్పేస్ దేశం అంటే భారతదేశం బంగ్లాదేశ్ దేశం అలా అనుకున్నారు దేశం అంటే స్పేస్ సో స్పేస్లో ఓ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడం అంటూ ఒకటి వచ్చిందంటే దేశ పరిచ్ఛిన్నాగతికి అంటే వితిన్ ది స్పేస్ యు ఆర్ జర్నీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్ అప్పుడు అది సంసార విషయమైన గతియే అవుతుంది కానీ మోక్షం మాత్రం కాదు ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళారనుకోండి అది సంసారమా మోక్షమా సంసారమే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే సంసారమా మోక్షమా సంసారమే ఇక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెళ్తే సంసారమే ఇక్కడి నుంచి స్వర్గం వెళ్తే కూడా అంతే ఓకే స్వర్గం అయితే అవ్వచ్చు కానీ మా వైకుంఠం అది కూడా అంతే ఇక్కడి నుంచి వైకుంఠం వెళ్ళాడా లేదా అది సంసారమే అవుతుంది గోలోకం వెళ్తే కూడా సంసారమే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు గోలోకం అక్కడుంది భూలోకం ఇక్కడుంది ఇక్కడి నుంచి గోలోకానికి వెళ్ళాడు సో ఈ రెండింటికంటే ఉత్తమమైనది ఈ రెండు లోకాలని తన ఎందు ఇముచ్చుకున్న స్పేస్ అయి ఉంటుంది కాబట్టి అది బ్రహ్మోత్తుంది కానీ గోలోకం బ్రహ్మ ఎందుకు అవుతుంది దీనికంటే పెద్దది ఇంకోటి ఉంటే కాబట్టి దేశపరిచ్ఛిన్నమైన గతి అది ఈ దేశ యొక్క భావన చేతనం ఆవిష్టుడై అదొక రకమైన అజ్ఞానం నేను ఇందాక మీకు మనం చేశాను మనిషి హీ ఏ త్రీ ఫోల్డ్ ఇగ్నోరెన్స్ ఒకటి దేశము రెండు కాలము మూడు లా ఆఫ్ కాజేషన్ అని కారణకార్యభావము సో ఈ మూడింటి నుంచి వాడు అధిగమించేంత వరకు వాడు సంసారంలో ఉన్నట్టే లెక్క కానీ మోక్షాన్ని పొందేడు అనే ప్రసక్తే లేదు కాబట్టి నువ్వు వా నువ్వు ఏ పేరైనా పెట్టు వాడు వైకుంఠానికి వెళ్ళాడు నువ్వను సో వేద వైకుంఠం అని అందరూ వేదమంత్రాల్లో అంటే సువర్ లేకపోతే సత్యలోకం వేదమంత్రాల్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి ఆ నేమ్ ఓసారి ఓ ఆచార్యుడు ఓ ఆచార్యుడు అంటే ఓ పండితుడు నాతోటి ఏదో చర్చ చేశాడు చర్చ చేసి ఏదో ఉపాధాన కారణం నిమిత్త కారణం ఒకటవుతాయా కావా అనేదో మేము అంశం ఏదో ప్రశ్న అడిగారు మీరు మీరు అద్వైత ఆచార్యులు కదా చెప్పండి నా ఏమిటి చెప్పమంటారు ఉపాధాన కారణం నిమిత్త కారణం ఒకటే అలా అవుతాయి అంటే ఈ సందర్భాల్లో అవుతాయిలేండి ఏం పెద్ద విషయమేం కాదు అవి సందర్భాల్లో అవుతాయి సో అలాగంటే ఓ దృష్టాంతాలు కూడా ఉన్నాయి మీరు ఉపనిషత్తులు చూసిన మీరు దృష్ట్య తిరుగుని ఉండటం చూస్తే అక్కడ యశోవర్ణనాభిసృజతే గృహతేచ యథా పృథివ్యా మోషధస్ సంభవంతి యథా పురుషాత్ కేశలోమా అని మూడు దృష్టాంతాలు ఇచ్చారు కాబట్టి ఏవో దృష్టాంతాలు ఉన్నాయి దృష్టాంతం ఉన్నా లేకపోయినా మోక్షం పరమేశ్వరుడు అంటే ఉపాధారము ఈశ్వరుడే నిమిత్తము ఈశ్వరుడే ఈ రకంగా కావాల్సినంత సాహిత్యం ఉన్నది ఉపనిషత్ సాహిత్యం కాబట్టి అదేం పెద్ద సమస్యం కాదని నేనన్నా నన్ను అది పోషగదు అంటే అది యుక్తియుక్తం కాదు అని అంటే సరే అది యుక్తియుక్తం కాదు మీరేం చెప్తారో చెప్పండి యూట అంటే వైకుంఠంలో ఉన్న విష్ణువు తన మహిమ చేత దీనిని సృష్టించాడు ఈ మాట ఎక్కడుంది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీకు మీకు మొత్తం వేదమంతా ఉపనిషత్తులు వేదమంతా కాగడా వేసి వెతికితే వైకుంఠము విష్ణువు లక్ష్మీదేవి గరుడు ఈ మాటలు వినబడవు వాటి వారి టై కాబట్టి మీరు వైదిక సాహిత్యాన్నంతా కూడా ప్రక్కన పెట్టి మీరు ఏదో లింగపురాణం వామన పురాణం వరాహపురాణం అవి చెప్పాలి నాకు దెట్ ఫర్ ఆర్ టాకింగ్ అట్ వన్ లెవెల్ అండ్ ఐఎమ్ టాకింగ్ అట్ అనదర్ లెవెల్ లెట్ అస్ కీప్ క్వాలిట్ అని కాబట్టి ఇవి వైకుంఠంలోని నువ్వు వైకుంఠంలో ఒకడంటాడు కైలాసం అని ఇంకొకడు అంటాడు గోలోకం అని మరొకడు అంటాడు ఈ దేవీ భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండబట్టి మీకు ఆ పదాలు తక్కువగా వినపడుతున్నాయి లేకపోతే వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించుండకపోవచ్చు వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను చెప్తాను ఐ కెన్ ఐ కెన్ గివ్ దెమ్ ఐన్ ఐడియా అబౌట్ వన్ లోకం ఉమాలోకం అని ఒకటి ఉంది శివపురాణంలో కాబట్టి మీరు ఏదో వేదంలో ఇన్ని లోక ఈ పేర్లు లేవు వేదంలో చెప్పి లోకాలు వేదంలో చెప్పారు వేదంలో ఏం చెప్పారంటే కేవలం కర్మ చేత లభించి లోకాలు లోకము లోవర్ లెవెల్ అని కర్మ ఉపాసనలతో కూడిన లోకము హయ్యర్ లెవెల్ అని చెప్పారు అది వైదిక సాహిత్యంలో అలా ఉంది పురాణాల్లో వాటికి ఎవో పేర్లు మారేది గేమ్ ఇట్ ఇస్ ఓన్లే మ్యాటర్ ఆఫ్ నేమింగ్ యూ కెన్ నేమ్ ఇట్ దిస్ వే ఆర్ దట్ వే హవెవర్ ది పాయింట్ రిమైన్స్ ది సేమ్ ఇక్కడ మరణించి ఇంకో లోకంలో పుట్టాడు అంటే అక్కడ మరణించి మళ్ళీ ఇక్కడ పుట్టడం తప్పదు అంటే సంసారమేమి సంసార విషయ దేశపరిచిన్నాహి గతి సంసార విషయ శంకరుడు ఆయన మనసులో ఏముందో ఐ కెన్ రీడ్ ఏమో అని అనిపిస్తుంది ఆయన ఈ జనాల అభిప్రాయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని చూడు దేశంలో ఉండే గతి మాత్రం మోక్షం కాదో అది సంసారమే అవుతుంది ఎట్ వచ్చే సంసారానికి సామాన్యుడి సంసారం ఓ రకంగా ఉంటుంది కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న సంసారం ఇంకో రకంగా ఉంటుంది రిక్షా పుల్లర్స్ వాళ్ళు ఉంటారు చూడండి సాయంకాలం పూట కళ్ళు కాంపౌండ్ దగ్గర జాయిన్ అవుతారు అక్కడ గుమ్మి నేను వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించాను నేను ఐ జస్ట్ ఐ డి నాట్ మింగిల్ విత్ దెమ్ బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దెమ్ ఐ నోటీస్డ్ దేర్ లైఫ్ స్టైల్ వాళ్ళు దెబ్బలాడుకుంటూ అట్లా కొంతమంది ప్రేమగా ఉంటారు కొంత అప్పుడప్పుడు దెబ్బలాట్లు వస్తాయి ఈ దెబ్బలాటికి ఇష్యూ ఎంత అని నేను గమనించా గమనిస్తే ఐదు రూపాయలు పది రూపాయలు ఇష్యూ నువ్వు నిన్న ఐదు రూపాయలు నా దగ్గర తీసుకున్నావు ఇప్పుడు నాకు అంటే నేను ఎక్కడ తీసుకున్నా తీసుకున్నావు నువ్వు ఒక ఒక ప్యాకెట్ తాగేసి అది చాలక నా దగ్గర ఇంకో ఐదు రూపాయలు అడిగి వాడి దగ్గర ఇచ్చి తెచ్చుకొచ్చి అది కూడా తాగేసావు ఇప్పుడు నా ఐదు రూపాయలు నాకు అని వీడు అంటాడులే గుర్తొచ్చిందిలే రేపిస్తా రేపేటి ఇప్పుడు అని వీళ్ళు దాని గురించి డబ్బులు పడుకుంటారు ఐదు రూపాయల గురించి డబ్బులు ఆడుకుంటారు అయితే బాగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు పది లక్షల గురించి డబ్బులు ఆడుకునే ఒకళ్ళని ఒకళ్ళు తుపాకులతో కాల్చుకుని చచ్చిపోతూ ఉంటారు తన సంసారం ఒకటే అయింది ఈ అదే ఆ సంసారం ఒకటే సంసారం ఎంత తగ్గలేదు వీళ్ళు రోడ్డు మీద తిట్టుకుంటారు చేతులు చేతులు వీళ్లు కలుపుకుంటారు వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుని తిట్టుకుని తుపాకులు కాల్చుకుంటారు ఫైనల్గా సంసారమే కదండి ఎవరికీ మనశ్శాంతి లేదు డబ్బు ఉంటే మనశ్శాంతి వస్తుందండి కాబట్టి స్వర్గానికి వెళ్ళాడనుకోండి ఇంద్రుడిని చూసి అసూయపడుతూ ఉంటాడు ఇంద్రుడు వచ్చేప్పుడు వీళ్ళు లేచి నిలబడాలి లేచి నిలబడకపోతే ఇద్దరు డిస్మిస్ చేసేవారు తనట్టాడు వాడో హడు వాడో అహంకారి ఈ అహంకారి వెళ్ళి ఆ అహంకారంతో తను తలపడాలి దేశపరిచ్ఛిన్నమైన గతి సంసార విషయమే ఈ దేశపరిచ్ఛిన్న గతి మీద వీడికి ప్రేమ ఎందుకుంటుందంటే ఆ అహంకారోపాధారలాగే అహంకారం మీద వీడు బాగా తతుక్కుపోయి ఆ ఇండివిజువాలిటీని హీజన్ వాళ్ళతో లూస్ ఏదో ఉద్ధరిస్తుందా అహమ్మ అనేది అని వీడి ప్రేమ అహం అనేది వీడు తెలుసుకోండి అందుకోసం ఇలాంటివి వాదిస్తారు కాబట్టి ద్వైతం అంటేదే కదండి ద్వైతం అంటే ద్వైతం అంటే ఈ దేవుడు వేరు ఆ దేవుడు అది కాదు ద్వైతం అది అది ఏణ్ణి చూశాడా వీడు వీడు ఆ దేవుడు ఈ దేవుణ్ణి చూశాడా ఏది లేదు ఉడికే అదంతా అలా చెప్పడమే కానీ ఏదో ఉపాసన కోసం శాస్త్రం చెప్పిన మాట వాస్తవం ద్వైతం అంటే ఈ జగత్తు కంటే భిన్నంగా నేను ఉన్నానని అనుకుంటాడు అది ద్వైతం అంటే చాలా మౌలికమైనటువంటి భేదం ఫస్ట్ సో దేశపరిచ్ఛిన్నాహి గతి సంసార విషయ కాబట్టి స్వర్గాది లోకాలకి వీడి ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాడు అంటే అది సంసార విషయమే కానీ మరొకటి కాదు అంచేతనే కొంతమంది ఏమండి కథ నేను పాఠం చెప్పాను అనుకోండి మీరు కథ ఒకటి చెప్పి ఇది ఎలాగండి మరి అని అడిగితే నేను ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్ ఎందుకంటే తుకారాము చూసినట్లయితే ఆ కథ ఇట్ హ్యాస్ నో మీనింగ్ అది అయితే ఎవడో కల్పించాడు కానీ ఎందుకంటే చాలా రొమాంటిక్గా కల్పిస్తాను తుకారాం ఎంతటి భక్తుడంటే విమానం వచ్చింది ఆయన కోసం అని ఈ విమానం రావడం తీసుకెళ్ళడం అని ఇంత కైండ్ ఆఫ్ సమాచారం ఒకటి అలాగే ఫ్లోట్ అవుతూ ఉంటుంది సో హీ ఫిక్స్ ఇట్ తర్వాత ఈవిడి గిన్నెలు దోమకుంటూ ఆగిపోయింది అని ఒక జనరల్ సోషల్ కల్చర్ ఒకటి ఉంది దాని నుంచే ఆ సంస్కారం ఉద్బుద్ధమైంది ఈ రెండు కలిపి ఒక కథ తయారు చేశాడు తయారు తుకారాం యొక్క మహిమని చెప్పానని అనుకుంటాడు ఆ కథలో హీ నాట్ టోల్డ్ ఎనిథింగ్ గుడ్ అబౌట్ తుకారాం అని ఈ ఓన్లీ టోల్డ్ some meaningless things about tukaram i the miradaga tukaram gurinchi meekela telusukune nen tukaram sahithyam chusinaa ingapta ayina chekram maatam chusinaa inga ayina gurinchi inkotha rasina kathabodha chusinaa ingapadu ee kathalo you don't give any importance to them you enjoy them and leave them it's just story just a story, their story. arabian nights is stories a long time you don't try to explain all of that so kamuka కథల్ని బట్టి ఏది నిర్ధారించడం అన్నది కథల్ని వ్యాలిడేట్ చేసే ప్రయత్నం ఇదంతా అనవసరం వస్తు స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం తర్వాత పరిచ్ఛిన్న సాధన సాధ్యత్వా దానికి ఓ హేతు మీరు స్వర్గానికి వెళ్ళారనుకోండి స్వర్గానికి వెళ్ళినా అది ఎందుకని స్వర్గం సాధ్యము దాన్ని సాధించేందుకు ఓ సాధనం ఉండాలి కదా ఏమిటి సాధనం కర్మ ఈ కర్మ అంత శాంతమా అనంతమా అంటే శాంతము లిమిటెడ్ కర్మ లిమిటెడ్ సో దేశంలో లిమిటెడ్ కాలంలో లిమిటెడ్ కాబట్టి లిమిటెడ్ యాక్షన్ అన్లిమిటెడ్ ఫలాన్ని ఎలా ఇస్తుంది ఇవ్వదు అన్లిమిటెడ్ ఫలాన్ని ఇవ్వదు కొంత ఫలాన్ని కొంత కర్మది ఓ పరిమాణం కలిగిన కర్మ ఓ పరిమాణం కలిగిన ఫలాన్ని ఇస్తుంది ఎంత గొప్పదైనా కూడా కాబట్టి కొంతకాలం స్వర్గంలో ఉండి మళ్ళీ వాపసు రావడం తప్పదు కాబట్టి పరిచ్ఛిన్నమైన అంటే లిమిటెడ్ సాధనముతోటి లభించినటువంటి సాధ్యము ఒక లోకముంటే ఆ లోకమును పట్టుకుని మోక్షం అనడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు అంటే దీని అభిప్రాయం ఏమిటంటే నీవు ఇప్పుడుంటున్న లోకము లోకము అంటే మనం నివసిస్తున్నటువంటి పరిస్థితికి లోకము అనిపడు సో ఇప్పుడు నేను అల్వాల్లో ఓల్డ్ అల్వాల్లో ఉన్నాను ఇన్ అ గివెన్ సిచ్యువేషన్ ఐఎమ్ లివె సపోజ్ నేను దీనికి ఒక నాలుగు రెట్లు లేకపోతే మూడు రెట్లు హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్ కి నేను వెళ్ళినట్లయితే అంటే బెటర్ లొకాలిటీ ఫోర్స్ లొకాలిటీ బెటర్ హౌస్ బెటర్ కంఫర్ట్స్ మోర్ అప్రోచేబుల్ దేస్ దాట్ సో అటువంటి సే లైక్ జుబ్లీ సో త్రీ ఫోర్ లెవెల్స్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళారనుకోండి అంటే ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళారని అనుకోండి కాబట్టి లోకం అన్నదానికి దీనికోసం స్వర్గానికే వెళ్ళక్కర్లేదు ఇక్కడ కూడా ఉంది కదా ఇది లోకమే అది లోకమే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళారనుకోండి న్యూయార్క్ న్యూ జెర్సీగా వెళ్ళారనుకోండి ఇక్కడ మామూలుగా ఒక బస్తీ ఎంత ఉంటుందో ఆ బస్తీలో ఇక్కడ వెయ్యి ఇళ్ళు ఉంటాయి ఆ బస్తీలో అక్కడ పది ఉంటాయి ప్రతి ఇంటి వెనకాల ఒక ఎకరం లాను ఉంటుంది మామూలు నార్మల్గా కాబట్టి మరి లోకమే కదా అది ఇట్ ఈజ్ ఏ లోక మరి అది గురించే కదా మహాత్ము సహితం అక్కడికి పరుగులు తీసుకున్నది ఎందుకు ఇట్స్ ఎ లోక లోకాట్స్ కనుక ఇప్పుడు ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళామనుకోండి ఇప్పుడు ఓళ్ళన్ ఆశ్రమం నుంచి జూబ్లీ హిల్స్లో ఆశ్రమం కట్టి వెళ్ళామనుకోండి మచ్ మచ్ సుపీరియర్ అయితే అమెరికాలో వెళ్ళామనుకోండి నాకు ఆశ్రమాలు ఎవో ఉన్నారు అమెరికాలో డేటాన్లోనే ఇక్కడ అక్కడ ఓ ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వడం లేక వాళ్ళు ఇక్కడ మనకి ఏమన్నా ఆశ్రమం కట్టుకుంటారా మీకు ఐదు వందలు గిజాలు ఇస్తానంటారు ఇక్కడ గిజాల్లో మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళు గజాల్లో మాట్లాడతారు అమెరికాలో గజాలు అనే మాట అవుతుంది యార్డ్స్ అనే మాట ఉండదు ఏకర్సే పర్ సేల్ టెన్ పాయింట్ ఫైవ్ నైన్ ఏకర్స్ నాట్ ల్యాండ్ తీసు ట్వంటీ సో పది ఎకరాలంటే వాళ్ళకి ఏమిటండి పది ఎకరాలు ఇస్తారంటే అర్థం ఏంటో తెలిసినా ఇక్కడ మీకు రెండు వందల యాభై ఉండండి ఇస్తాను ఆశ్రమం కొట్టుకోండి అన్నట్టు అక్కడ ఒక ఎకరాలు ఇస్తాను అక్కడ యాభై ఎకరాలో వంద ఎకరాలో అంటే కొంచెం వీళ్ళకి ఆగుతుంది మమ్మల్ని లెక్క ప్రకారం ఎనీవే సో ది పాయింట్ ఈజ్ సో యూ గో దే అండ్ మేక్ ఎ బిగ్గర్ ఆస్ ఆర్ మేక్ ఎ బిగ్గర్ హౌ మోర్ కంఫర్టబుల్ హౌ నవ్ యువర్ సంసార్ హ్యాస్ కమ్ టెన్ ఎండ్ నా సో దెన్ సో ఇట్స్ అ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ సేమ్ వే ఇఫ్ యూ గో టు హెవెన్ ఇట్ విల్ నాట్ కమ్ టు ఎండ్ కాబట్టివెన్ హెవెన్ వల్ల లభించే ఆనందం పొందాలి అనే ఆకాంక్షలో తప్పు లేదు కానీ ఆ ఆకాంక్షను తీర్చుకునేటువంటి మార్గం ఉన్నదే ఇట్ విల్ నెవర్ ఫుల్ఫిల్ యువర్ ట్రూ యాస్పిరేషన్ అక్కడికి వెళ్ళినా ఈ సంవత్సరం కాబట్టి గుడి లెవెల్ని పెంచి ఏదో ఉద్ధరిద్దామనే ప్రయత్నం ఒక చేస్తే చేయచ్చు అట్ వన్ టైం ప్రతివాడు చేస్తాడు మంచిదే కానీ జీవితంలో అదే పరమార్థం అనుకోవద్దు ఆ లెవెల్ ఉన్న లెవెల్లో ఉండిపోయి అక్కడ నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే అనధ్వగా అధ్వసు పారయష్ణవ అక్కడ నీవు మోక్షాన్ని పొందుతావు ఈ జర్నీంగ్ యాటిట్యూడ్ మీ దుసారా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు లీడ్ యూ ఎనీవే దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ఓవరాల్ డిస్కషన్ బ్రహ్మాతూ సమస్తవాత్ నా దేశపరిచ్ఛేదేనా గంతవ్యం నేను బ్రహ్మతూ ఉన్నాను బ్రహ్మతు కాదు బ్రహ్మతు సో పరబ్రహ్మ ఉన్నదే అది సమస్తత్వ సమస్తము సమస్తంలో ఉంది కాదు సమస్తం బ్రహ్మ సమస్తం బ్రహ్మ ఈజ్ ఆల్ ఎవ్రీథింగ్ సో కాబట్టి ఇట్ ఈజ్ లైక్ ఘటాకాశము మహాకాశంలో కలవటానికి ఎంత దూరం ప్రయాణం చేయాలి ఏమి ప్రయాణం చేయనక్కర్లేదు ఎందుకంటే ఘటాకాశము మహాకాశంలోనే ఉంది కనుక దీపము వెలుగుతున్న దీపము నిన్న చెప్పిన దృష్టాంతమే ఆ మహాభూతమైనటువంటి అగ్ని సర్వవ్యాపకమైనటువంటి తేజస్సులో కలవటానికి ఎంత ప్రయాణం చేయాలి ఏ ప్రయాణం చేయనక్కర్లేదు వాట్ ఆల్ ఇట్ హ్యాస్ టు డూ ఈస్ తన ఓన్ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ని బ్రేక్ చేస్తే తను సో తన నేను ఘటాకాశం ఏమనుకుంటుంది నేను ఘటానికి ఇరుక్కుపోయి నేను చిన్నదాన్నో అని అనుకుంటూ so that sense of limitation sense of isolation ante gata bharmanni tareyindo aroopinchukuni alagukuntundha gata akasham gata akasham ki human mind unnappudu so adi break cheskuni no i am not limited by parts what part cannot limit me ade epuraithe telusukundo this already maha akasham alage brahma ni pondadam ante taanu brahmaye ani telusukunta taanu poornudane ani telusukunta ante కాబట్టి బ్రహ్మ సమస్తం అది దేశ దేశపరిచ్ఛేదంగా అంటే ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడంగా ఆ రకంగా బ్రహ్మను పొందడం అనేది ఏమీ లేదు బాధులు ఒప్పుకోరు బాధులు దేశ గమనమే పెడతారు ఏదో కథ చెప్తారు నన్ను ఎవళ్ళో అడిగారు గజే నే గజేంద్రోపాఖ్యానం ఇప్పటికీ ఎప్పుడో పది ఎప్పుడు చెప్పాను నా గేట్లు ఆరు ఏళ్ళైతే ఇప్పటికీ నాతో కొంతమంది కనపడినప్పుడు స్వామీజీ మీ గజేంద్ర మోక్షం విన్నాను మేము చాలా బాగుందంటూ ఉంటారు ఇప్పటికీ ఈవెంట్ టుడే ఓకే మంచిది సో ఒక ఆయన అడిగారు ఏమంటే గజేంద్రుడు పూర్వజన్మలో ఏమిటండి ఆయన అడిగారు అయితే నేను చెప్పాను చూడండి అక్కడ గజేంద్రుడు అన్నది అది జీవుని యొక్క సింబల్ అది అది అపోరు ఇది అలా చెప్పడానికి భయపేరలేదు ఇక్కడ ఏనుగు అని ఉన్నప్పటికీ అక్కడ ఆ కథలో బోధించిన జీవుణ్ణి యొక్క లక్షణమే చెప్పాను సో నాకు ఆ పద్యం గుర్తు రావట్లేదు మహామోహలతా నిబద్ధ పదమును విడిపించుకునంగలేక జీవు జీవు జీవుడి వలె ఏనుగు అని పోతన్న గారి వద్దాం ఈ ఏనుగు మకర మొసలి యొక్క పట్టులో ఉండి కాలు విడిపించుకోలేకపోతుంది ఈ ఏనుగు ఎలా ఉందంటే మహావ్యామోహము సంసారములందర ఆసక్తిలో తగులుకుని ఆ సంసారాసక్తి నుంచి బయటపడలేని జీవుని భంగి ఉన్నది అంటే ఏమీ తెలిసిందే మీకు అదే స్టోరీ ఇట్ ఇట్ నాట్ ఎ స్టోరీ ఇట్స్ సింబాలిజం సో ఆ సింబాలిజం తెలుసుకోవడం ఇప్పుడు ఈ పూర్వజన్మ పరజన్మ అని మొదలు పెడితే ఆ సింబాలిజం మీకు తెలియదు ఇంకా ఎందుకంటే మీ ఫోకస్ అప్పుడే మారిపోయింది కదా పూర్వజన్మ ఏమిటండి అది ఇటీ యొక్క జీవుడు పడే తంటాలను వర్ణించేటువంటి కథది జీవుడు కనుక ఆ శరణాగతి చేసినట్లయితే కృతార్థలవుతాడని చెప్పేటువంటి మాట అది దాంట్లో పూర్వజన్మ ఇవేం కాదు కదా దట్ ఈజ్ నాట్ ది ఇష్యూ అని అంటే ఆయన మీరు గమనించరో మరో పురాణంలో దీనికి పూర్వజన్మ ఉంది ఆ పూర్వజన్మ జ్యుమత్సేనుడో జ్యుమన్మంతుడో ఏదో పేరు చెప్పారు ఉంది ఎక్కడో ఇంకో పురాణంలో ఎక్కడ ఉంటే ఉండదు అదే భాగవతంలోనే ఎక్కడో మూలం ఉండొచ్చు అదండి అదే ఓహో అలాగా థ్యాంక్ ఫర్ ది నైస్ ఇన్ఫర్మేషన్ నేను అది పట్టించుకోలేదు ఎవరి ధోరణి వాడి కాబట్టి ఆ ఫోకస్ని బట్టి ఉంటుంది స్టోరీలు నామరూపాలు ఫోకస్ నేను చూస్తూ ఉంటా కొంతమంది విద్వాంసులు చర్చలు చేస్తూ ఉంటారు ఈ స్టోరీల గురించే చర్చ ఇంకే మరే చర్చ ఏమీ ఉండదు ఏదో స్టోరీ కొట్టుకోవడం కానీ మరి తింటే పతిథులు అయిపోలేదా పద్ధతులు అయిపోకుండా ఆయన వశిష్ఠుడు రక్షించాడా లేకపోతే వామదేవుడు రక్షించాడా దీని మీద మేము చర్చ గంట సేపు చర్చ పద్యాలు రాసేయడో పుస్తకాలు రాసేయడం దీని మీద ఇది టాపిక్ మంచిది యూ క్యాండ్ డూ ఆల్ దట్ ఐ నాట్ ఇగ్నోర్ స్టేట్ బట్ అసే ఇన్ ది ఇన్ దిస్ హోల్ ఎఫర్ట్ సమ్హ్ యూ హ్యావ్ లాస్ట్ ఫోకస్ ఆఫ్ ది రియల్ థింగ్ ఏమో విశ్వామిత్రుడు ఏం చేశాడు నాగు విశ్వామిత్రుడు అంటే నాగు అర్థమైంది ఒక్కటే విశ్వశ్వ మిత్రం ఆయన సకల జగత్తుకి మిత్రుడు హితకారుడు ఆయన తన తపశ్శక్తితో శ్రీరాముని తర్ఫీదిచ్చి ఏదో చేశాడు ఈ రకంగా నేను ఏదో ఆ నేను చూశాను తప్పిస్తే ఆయనకు ఒక ఇలా తిన్నాడు అలా తిన్నాడు ఇది చేసేడానికి చేశాడు ఇది లో బ్రహ్మతో సమస్తత్వాత నా దేశపరిచ్ఛేదైన తర్వాత ఎది దేశపరిచ్ఛిన్నం బ్రహ్మ సత్ మూర్తద్రవ్యవత్ ఆద్యంతవత్ అన్యాశ్రి సవయవం అనిత్యం కృతకంచ సార్ శంకరు ఇక్కడ తెగబడి రాసుకున్నారు టాపిక్ బాగా దృఢంగా ఆయన విచారం చేసుకున్నారు సపోజ్ దేశపరిచ్ఛిన్నంగా ఉందనుకోండి బ్రహ్మ బ్రహ్మ అంటే ది హయ్యెస్ట్ గాడ్ సో ది హయ్యర్ పవర్ ది యూనివర్సల్ పవర్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వీడ్ అన్నింటికి బ్రహ్మ అనే పదాన్ని వాడతాం ఇప్పుడు సపోజ్ యూ డోంట్ వాంట్టు నేమ్ అప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి యూ డోంట్ వాంట్టు నేమ్ అప్పుడు మీరేం చెప్తారా శివ అని మీరు అన్నారనుకోండి యూ హెవ్ గివెన్ ఏ నేమ్ లేకపోతే విష్ణు అని అంటే యూ హెవ్ గివెన్ ఏ నేమ్ అలా కాకుండా you don't want to give a name appudu meeru em antaru the universal power